Hi Nanna, how are you? I'm good. So are you ready for a new story today? Which story you want? Arbar Birbal story, I don't know how to pronounce it well. That's okay, you did it good. So, Aksari i Agbar Rajamlani, Iddar vya parlu kalustar. అంటే ఆయిల్ వ్యాపారం చేసే ఒక ఆయన ఒక కసాయి వాడి దగ్గరికి వస్తారు కసాయవాడు అంటే ద వన్ హూ సెల్స్ ది మీట్ చమురు వ్యాపారి అంటే ద వన్ హూ సెల్స్ ది ఆయిల్ ఓకే వీళ్ళిద్దరూ కూడా అక్బర్ దగ్గరికి వస్తారు వచ్చి ఒక చిన్న సమస్య చెప్తారు అప్పుడు బీర్బల్ అడుగుతాడనమాట బీర్బల్ని ఈ తగు తీర్చమని చెప్పి అక్బర్ అడుగుతాడు అప్పుడు బీర్బల్ వచ్చి వీళ్ళిద్దరిని అడుగుతారు అసలు ఇంతకు మీ ప్రాబ్లం ఏంటి అని అప్పుడు ఈ కషాయి వాడు చెప్తాడు నేను మాంసం అమ్ముకుంటూ ఉంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తాను అన్నాడు పాత్ర తీసుకురావడానికి నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇతను నా నాణాల సంచి తీసుకుని అది తందే అని గొడవ నా డబ్బు సంచి నాకు ఇప్పించండి మహాప్రభు అని కాసాయవాడు చెప్తాడు వెంటనే ఆయిల్ వ్యాపారి లేదు అతను చెప్పేవన్నీ అబద్ధాలు ఆ సంచి నాదేనండి నేను నాణల సంచిలోంచి నాణ్యాలు తీసి లెక్క అది చూసి ఇతను దురాశతోటి నా సంచి తీసేసుకోవడానికని ప్రయత్నం చేస్తున్నాడు మీరే న్యాయం చెప్పాలి అంటాడు బీర్బల్ ఎన్నిసార్లు అడిగినా వాళ్ళిద్దరూ చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ అదే చెప్తూ ఉంటారు ఈ గమ్మత్తైన సమస్యకి బీర్బల్ ఒక ఉపాయం ఆలోచిస్తాడు ఒక పెద్ద పాత్రలోని నీళ్లు తెమ్మని చెప్తాడు ఆ నీళ్ళల్లోకి సంచిలో ఉన్న నాణ్యాలు తీసి వేస్తాడనమాట వెంటనే పాత్ర పైన నీళ్ళ మీద పలుచగా నూనె తేలుతుంది అది చూసిన వెంటనే ఆ సంచి చమురు వ్యాపారదని అందరికీ ఇట్టే తెలిసిపోతుంది ఎందుకంటే వాళ్ళు చమురు అమ్మేటప్పుడు వాళ్ళ చేతికి కూడా కొంచెం ఆయిల్ అవుతూ ఉంటుంది వాళ్ళు కాయిన్స్ ముట్టుకున్నప్పుడు ఆ ఆయిల్ కొంచెం కాయిన్స్ కంటుకుంటూ ఉంటుంది సో ఆ కాయిన్స్కి అంటుకున్న అతని చేతి యొక్క ఆయిల్ వాటర్లో వేయ కానీ పైకి వచ్చేస్తుంది అనమాట సో ఇట్స్ వెరీ వెరీ క్లియర్ దట్ దట్ కాయిన్స్ బ్యాగ్ బిలాంగ్స్ టు దిస్ ఆయిల్ బిజినెస్ మ్యాన్ అనమాట ఓకే సో అతి ఎట్టి చూసిన వెంటనే ఆ సంచి ఈ కషాయవాడితే కాదు చమురు వ్యాపారితే అని అందరూ గ్రహిస్తారు బీర్బల్ సంచీల మళ్ళీ నాణ్యాలు వేసేసి ఆ చమురు వ్యాపారికి ఇచ్చేసి పంపిస్తాడు అనమాట ఆ మాత్రం చాలా కఠినంగా శిక్షిస్తాడు ఎందుకంటే అతను మోసం చేయాలి అని అనుకున్నాడు కనుక సో మనం పక్క వాళ్ళని మోసం చేయాలి అనుకుంటే మనమే మోసపోతాం అది ఈ కథలోని నీతి బాగుందా కదా